దుస్తార్కికాస్తార్కికులు ఉన్నారే వాళ్ళ మతము నా సుచారు చారు అంటే మంచి అవి మంచి కావు అవి యోగ్యములు కావు అవి ఆదరణీయములు కావు అవి గ్రాహ్యములు కావు అని వీళ్ళందరిని కూడా ఎట్లా తిట్టినాడంటే దుస్తారకికులు అన్నాడు చూసారా అందుకని వాటి ఎందు అభిమానం చూపకూడదు అని చెప్పినాడు భాషకారులైనటువంటి శ్రీ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా కఠోపనిషత్ భాషంగా చెప్తాడు తస్మాత్ కు తార్కిక భేద దృష్టిం నాస్తిక కుదృష్టించ ఉజ్జిత్వ మాతా పిత్రు పితృ అపి హితైషిణ వేదేన ఉపదిష్టం ఆత్మైకత్వ దర్శనం శాంతదర్పై ఆదరణీయం ఇత్య అన్నాడు కుతార్కిక భేద దృష్టిం ఈ తార్కికులందరూ కుతార్కికులు ఎందుకు వాళ్ళు భేద దృష్టి కలిగిన వాళ్ళు కదా ఎందుకంటే ఎక్కనైతే భేద దృష్టి ఉంటుందో ద్వితీయాద్వై భయం భోవతి సంసారమే ప్రాప్తం అందుకని ఈ కుతార్కికులందరూ కూడా భేద దృష్టి వలగాలు కాబట్టి అటువంటి కుతార్కికుల యొక్క భేద దృష్టిని వదిలిపెట్టాలి అంటారు నాస్తిక కూదృష్టించ ఉజ్జిత్వ నాస్తికులు ఎవరైతే ఉన్నారో చారవాకులు జైనులు మరియు సౌగతులు వీళ్ళ యొక్క కుదృష్టి వాళ్ళ యొక్క దృష్టి వాళ్ళ యొక్క జ్ఞానం కూడా సరి కాదు అందుకని వాటిని అన్నిటిని కూడా ఉద్యత్వ వాటిని అన్ని వదిలిపెట్టి మాతాపిత సహేభ్యి హితై వేదేన ఉపదిష్టం ఆత్మైకత్వ దర్శనం శాంతదర్పై ఆదరణీయం వేల మంది తల్లి తండ్రుల కంటే కూడా మన యొక్క హితమును కోరేటువంటి వేదమాత చేత చెప్పబడినటువంటి జీవ యొక్క ఏకత్వ రూప ఏ దర్శనం ఉన్నదో దాన్ని శుద్ధ అంతఃకరణం సాధన చతు సంపత్తి కలిగినటువంటి ఏ సత్పురుషులు ఉన్నారో అధికారి పురుషులు ఉన్నారో ముముక్షలు జిజ్ఞాసులు సాధకులు ఉన్నారో వాళ్ళు అంటే శమధమాదులు కలిగినటువంటి అధికారి పురుషులు ఆ వేదమాత చెప్పినటువంటి ఆ ఏకత్వ జ్ఞానాన్ని మాత్రమే ఆదరించాలి ఇతర కుదృష్టి కలిగినటువంటి భేదవాదుల యొక్క ఏదైతే మతాలు ఉన్నాయో వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టాలి అని అంటూ జగద్గురు శంకరాచార్యుల వారు కూడా కఠోపనిషత్ భాషలో చెప్తారు అందుకని వేదమాత ఎంత కరుణామయి అంటే చెప్పాడు కదా వేల తల్లిదండ్రుల కంటే కూడా హితైషి అన్నాడు మనకు ఒక్క తల్లి ఒక్క తండ్రి ఉంటేనే వాళ్ళు ఎంతో కరుణామయులు అనేటువంటి సద్భావన మనకు అలాంటప్పుడు వేల మంది తల్లిదండ్రులు అంటే వాళ్ళకంటే అధికమైనటువంటి హితైషి మన మేలు కోరేటువంటి వేదం మాత అంటే ఇంకెంత ఆదరణ భావం ఉండాలి చెప్పండి ఆ ఎంత శ్రద్ధ ఉండాలే ఎంత పూజ్య భావన ఉండాలే అటువంటి పూజ్య భావన చేత ఆధార భావన చేత మనము ఆ వేదం చెప్పినటువంటి ఆత్మైకత్వ విజ్ఞానం ఏదైతే ఉన్నదో దాన్ని ఆదరించాలి స్వీకరించాలి అంటాడు ఇంకా శృతి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తూ అన్యత్ర చెప్పబడింది మాతేత్రమను బోధయయతి శ్రుతిర్హిల్ సమస్త్రుతేర్ అవిత అతంగ్రిన చిత్తేన సాధయమతం ఏమంటాడిక్కడ పుత్రునికి తల్లి ఏ విధంగా అనునయించి గారాభంగా ప్రేమతో ఆ పుత్రనికి ఏ విధంగా బోధిస్తుందో సన్మార్గంలోకి తీసుకురావాలని చక్కటి హితోపదేశం ఏ విధంగా తల్లి పుత్రనికి బోధిస్తదో అట్లా ఈ సమస్త లోకం కూడా తరించాలి ముక్తులు కావాలి వీళ్ళందరూ కూడా సుఖ స్వరూపులుగా ఉండాలి అనేటువంటి భావన చేత శృతి మాత ప్రవృత్తమయ్యి అనేక రీతులుగా ఆయా అధికారులను బట్టి వారి యోగ్యతను బట్టి చక్కగా ంది శృతి మాత అలాంటి శృతి మాత చేత చెప్పబడినటువంటి ఏదైతే జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఉన్నదో దాన్ని అతందరితేన అంటే ఏ లేకుండా మనము చక్కగా దాన్ని సాధించడానికి ప్రయత్నం చేయాలి అని చెప్పబడింది కాబట్టి శృతిలో చెప్పబడినటువంటి ఏదైతే జీవబ్రహ్మల యొక్క ఏకత్వ జ్ఞానం ఉన్నదో అదే తత్సమస్యాది మహావాక్యాలు చెప్పినటువంటి జ్ఞానమే శ్రేష్టమైనటువంటిది ఆ జ్ఞానం చేతనే మోక్షం జ్ఞానాదేవత కైవల్యం నా ప్రజయ నా కర్మణ అనంటూ చెప్పి చెప్పి చివరికి జ్ఞానాదేవత కైవల్యం అని చెప్పింది అన్నది అందువల్ల ఈ దుష్టమైనటువంటి తర్కం చేసేటువంటి కుతార్కికులను మరియు నాస్తిక కుదృష్టిని వీటన్నిటిని కూడా వదిలిపెట్టి కేవలం శృతి మాత ఏదైతే అంటే ఉపనిషత్తుల్లో ఏ తత్వం వస్తుంది మహావాక్యాల చేత జీవబ్రమ ఏకత్వం చెప్పబడిందో దాన్నే ఆదరించదగింది జ్ఞానేన మోక్ష శృతిలోక సిద్ధ జ్ఞానం చేతనే మోక్షం కలుగుతుంది అని శృతి చేత లోక ప్రసిద్ధంగా మనకు తెలియబడుతున్నది నా కర్మ జన్యతయ అనిత్య కర్మచేత మోక్షము ప్రాప్తం కాదు ఒకవేళ కర్మచేత ప్రాప్తమైతే ఏది కర్మజన్యం ఉంటుందో ఏది కృతకం తది అనిత్యం అనేటువంటి న్యాయానుసారంగా కర్మజన్యమైనటువంటి మోక్షం అది అనిత్యం అవుతుంది